రసింహారావు రేడియో అనుసరణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ నిర్వహణ శ్రీ పాండురంగ సహకారం మా జంఘాల శాస్త్రి రెచ్చిపోతూ మాట్లాడుతూ నా ధోరణి కనిపిస్తోంది ఇది ఎక్కడిది దూరం మా ఊరి జనం అంతా చెదకేట్లాడుతూ ఇక్కడే చేరినట్లున్నారు మా వాడు ఏమి వింటలు ఇప్పుతున్నాడు ఏమో అందాం ఇవాళ్ళ నా నేను జరగని అంశాలు చెప్పేవాడిని కాదు నేనిప్పుడు కవివరంగా చెప్పబోయే విషయాలు లక్షద్వీపంలో ప్రభవనామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి నాటి సాయంకాలం ఒక సభ గురించిన ఈ సభ స్త్రీరాజ్యంలో స్త్రీలు మాత్రమే నివసిస్తూ పరిపాలిస్తూ ఉండే ఒక గ్రామంలో జరిగింది ఆ గ్రామం చుట్టూ బలిష్టమైన కోట కూడా ఉంది కోటలో అధికారిణి ఒక స్త్రీ మంత్రి ఒక స్త్రీ రక్షక భటులు సేవికలు అందరూ స్త్రీలే మా సాక్షి నన్ను గాలికి తిరిగే మనిషనని విదేశీ వార్తల గురించి అసత్య కథలు చెబుతానని అనుకుంటే అనుకోనివ్వండి నేను విమర్శకుణ్ణి కూడా కానని మా సాక్షి నన్ను ఆక్షేపణ నిజం లోకానికే తెలుస్తుంది అసలు విషయానికి వద్దాం నేను ప్రస్తావించేది ఒక విచిత్రమైన సంఘటన ఇందులో నేను కూడా పాత్రనే గనక కళ్ళతో చూసింది చూసినట్టు మీకు చెప్పగలుగుతున్నాను జరిగిన కథ ఏమిటంటే నేనా స్త్రీరాజ్యంలోకి ప్రవేశించాను అది రాత్రి వేళ ఓహో ఇక్కడ వాతావరణం అనగా స్త్రీజనం సందడి కూచిన తంగేరు వనంలా ఉంది పండిన దోసతోటలాగా ఉంది ఎవ్వ చూసి తీరవలసింది ఏమి సంస్థానం ఎంత సంస్థానం చుడు మొదలు దేవతార్చన వరకు అంతా స్త్రీలే ఎక్కడ విన్నా గాజుల గలగల అంజల ఝన ఝన పడాణాల గణగల చెక్కుటద్దాల తల తల పెడపెడ తారహారాల మెల మిల ఎక్కడికి పోయినా అదరుధూపాల గమగమ చందన చర్చల గమగుమేరి చూసేవారేది మగ పురుగైనా సంస్థానంలోకి పోకూడదే కుర్రాలు ఏనుగులు ఆడవే ఆఖరికి పిల్లులు కుక్కలు ఎలకలు చీవలు సైతం ఆడవే అక్కడ జాతిని వేరు చేసి మార్చివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడ సంస్థాన మహారాజ్ఞి పంతం చెప్పశక్యం కానిదిలా ఉంది మగజాతి అంటేనే ఎంత కోపం ఎంత పట్టుదల ఎంత క్రౌర్యము ఎంత అసహ్యత ఆమె మగవాణిని కూడదు వినదు స్మరింపదు మంత్రి తదితర సర్వకార్య నిర్వహణాసారధులు స్త్రీలే ఎన్నెన్నో లలిత లలిత చర్యలకు ప్రసిద్ధి పొందిన స్త్రీ జాతి అక్కడ గుర్రాలను కొరడాలతో అదిలిస్తోంది తుపాకీ మడమలను గుండెల కానించి గురి పెడుతోంది బాతుతీక మహజరులు రాస్తోంది ఫర్మాణాలు హుకుములు జారీ చేస్తోంది ఆ సంస్థానంలో విజృంభించిన స్త్రీ జనమంతా మహోద్యమ దీక్షతో పనిచేస్తున్నారు సోదరీములారా సర్వశ్రీజనులారా సాయంకాలం మూడు గంటలకు లక్ష్మీ విలాస భవనంలో యోగినిగా ఉపన్యాసం ఉంటుందహో స్వాగతం ఉద్యమ నేత్రికి సుస్వాగతం సంతోషం సోదరిముందు గుణం నేను ఉపన్యసించబోయే విషయం మగవారి దురన్యాయాల గురించి నిజానికి పురుష జాతిలో ఒకటి రెండు మంచి గుణాలుంటే ఉండవచ్చు వాటిని మనం తలపెట్టకూడదు రాయకూడదు మాట్లాడకూడదు అయితే పురుషుడి అతి హేయ గుణాలను తలపెట్టరాదని ప్రస్తావించరాదని అర్థం కాదు మనం ఖండించకపోతే లోకానికి తెలిసేదెలాగా ఇది విన్నారా తాను సృష్టికి ప్రభుడట ఎంత అహంకారం పోనీలే ఎవడి దైవత్వం వాడిని హరించేస్తుందని ఊరుకున్నామంటే మనల్ని ఎంత అనాదరణ చేస్తుందో ఆ జాతి గమనించారా ఒక్కసారి ఆలోచించండి మన స్వభావాన్ని పరిశీలిస్తే శారీరకంగా మానసికంగా శుద్ధాత్మకంగా చూస్తే స్త్రీ పురుష తత్వాలలో చేదనే ఉంది లేనప్పుడు మనకి సమాన స్వాతంత్రం ఈ పురుషుడు ఎందుకీ అది మన మీద అధికారాన్ని అతనికి ఎవరిక్కారు లేని అధికారం దొరకపుచ్చుకుని మనల్ని దిగదొక్కడానికి ఏమి కారణం మన మెత్తదనం మన మెత్తదనం చూసే మగజాతి కళ్ళు నెట్టికెక్కాయి మన సహనమే మన పంప తీసింది అనేది అందరికీ కావలసి ఉండగా తనకు మాత్రమే కావాలిట మనకి చదువు అక్కర్లేదట చదువు మనలో దుష్ప్రవర్తన పెంచుతుందట ఇంత సిగ్గుమాని మాట మగవాడు కనుక చెప్పగలిగాడు మగవాడి దృష్టిలో తంత్రం అతని ఇష్టానుసారం నిర్వహించడానికి ఉన్న తోడు సిద్ధులం మనం అర్ధరాత్రి దాటే వరకు వాడికి నిరాశాలు మనం ఎవరినైనా చూసి కాస్తంత నవ్వితేను ఎవరినైనా ఏకాంతంగా అంత మాట్లాడితేను కొట్టడమా కన్నడమా ఘట స్వార్థమా పుస్తలు తెంపడమా బహిష్కారమా మనకు సిగ్గు పడి ఉంటున్నాం కానీ మనమే తిరుగుబాటు చేస్తేనా ఈ మగవాడు ఎక్కడుంటాడు మనం తిరగబడితే లోకం సంతోషిస్తుంది భగవంతుడు సంతోషిస్తాడు దేవతలు సంతోషిస్తారు అయితే ఆ వచ్చే వరకు మనకి వారితో జోక్యం మన సంస్థానంలోకి వాళ్ళు వస్తే ఖండిద్దాం పురుషుల వల్ల కలిగే సుఖం తుచ్చ సుఖం పిల్లల జంజాటం ఒకటే గుర్తుంచుకోండి నువ్వెంతో నేను అంతేనే మగువే మగువ నీ రాణి తారకలలో తార దైవ కటాఖ్యం వల్ల ఈ సంస్థానం చిరకాలం వద్ధిల్లు కాక ఓం శాంతి మన ప్రతిజ్ఞ మళ్ళీ ఉద్ఘాటించండి మహాశ్రీ జన్లారా సభ ముగిసింది భోజనశాలలకు వెళ్ళి భుజించి ఎవరెవరు వారి వారి మందిరాలకు వెళ్ళవచ్చునని రాణి గారి ఆజ్ఞ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 ృందో తెలియడం లేదు అంత నిర్లక్ష్యమా ఆయుధాగారం కాపలాగట్టే ఎక్కడ మహారాణి రాత్రి ఉపన్యసించిన యోగిని ఆయుధాగారంలో నిద్రపోతున్నట్టు తెలిసింది తలుపు ఎంతగా కొట్టినా తీయడం లేదు మూర్ఖులార అసలు యోగినికి ఎవరో ఆయుధాగారపు తాళం చెవి ఇచ్చి లోపలికి అనుమతించారు క్షమించండి మహారాణి యుద్ధశక్తి దేవాలయమైన ఆయుధాగారంలో స్త్రీల సమర్థతాశర్యాల కోసం శక్తిని ప్రార్థిస్తూ రాత్రి అక్కడే పడుకుంటావంటే యోగిని గారికి ఆ తాళం చేతి నేనే ఇచ్చాను చీటి నీవెక్కడ మంచి ఇక ఒక్కటే ఉపాయం నీవే దగ్గర ఉండి ఆయుధాగారం తలుపులు బయలగొట్టించు చిత్తం చెప్పవరో పురుషరాయబారి మహారాణి తీసుకువెడదాం ఏమిటి హఠాత్ దండయాత్ర ఎందుకు వచ్చావు మీరు బలాత్కారంగా మా మగవాడిని ఒకటి మీ సామ్రాజ్యంలోకి మీ సంస్థానంలోకి ఈడ్చుకుని వచ్చేశారు ఎందుకు చేశారు మా వాణ్ణి మాకిస్తారా మంతని అదేమి మనలో మసలు తున్న మగవాడెవడో వెంటనే కనిపెట్టి వాయుధతో ప్రవేశపెట్టి సైన్యాధికారిని మన సైనికురాళ్ళని కోటలు అంగుళం అంగుళం వెతికిందామని ఆజ్ఞాపిస్తున్నాను ఈ ప్రారంభిస్తాం మహారాజ్ని చూ పక్క ముందు చూసుకో మగాడేమో నాకేం కర్మా తీసుకో అబ్బా నా జుట్టుపీకి పాగా లాగుతావేందుకే అనుమాన పీనుగా జాగ్రత్త మనతో పాత పగులున్న మన పీనుగలే మనల్ని ఇరికించగలరు పద పద ఇన్ని వేల మంది మగవారిని విసురుపెట్టుకోవడం వల్ల ఇదంతా యుద్ధం కోసం మగవారు పని మనం యుద్ధం చేసి తావడానికైనా వెనుకాడేవాడమ్మా కానీ ఇప్పుడు కారణాంతరాల వల్ల సిద్ధం కాదు తెల్లవారే దాకా ఆగం మేము యుద్ధానికి సిద్ధం పురుషరాయవారి ప్రస్తుతానికి మా సందేశం ఇదే ఈ సరస నాకు సమ్మతం కాదు మేము యుద్ధం వారడం కల్లా నేను నిష్క్రమిస్తున్నాను సందర్భాల్లో మనం వెలుకోవతో వ్యవహరించాలి మనకు ఆయుధాలు అందుబాటులో లేని సమయంలో నిత్యం తప్పనిసరి అయ్యేలాగు మనకు చావు కూడా అలాగే అవుతుంది అందువల్ల ప్రస్తుతానికి సంధి మంచిదని నేను సైన్యాధికారిని ఇతర మంత్రులు భావిస్తున్నా అయితే సంధికి షరతులేంటి మేము ఒక్క మగవానితో శాశ్వతంగా గుడి పెట్టుకునే వాళ్ళం కావు పెళ్లి వరకు ఐదు సంవత్సరాలు మాత్రమే ఉండాలి ఆ ఐదేళ్ల కాలంలో పుట్టిన ఆడపిల్ల మాది మగపిల్లవాడు మీవాడు మాకు మీతో సమానమైన స్వేచ్ఛ అంగీకరిస్తాను ఈ షరతులకు అంగీకరిస్తే మనం కందికి అంగీకరిస్తామని రాయబారిని పంపిస్తాం మంత్రి అలాగే పంపండి ఆ మంత్రినే అయితే ఒక సందేహం వారు సంధి అంగీకరించకపోతే దానికి మార్గం ఉంది మహారాణి నిరాయుధులమైన మాతో సాయుధులైన మీరు యుద్ధం చేయటం అన్యాయం అని చెప్తాం అంతగా తప్పదంటే వారిని కూడా నిరాయుధులుగా రమ్మని రాయబారి చేత తెప్పిస్తాం ఈ పద్ధతి బాగుంది రాయబారిని యబారి ఏమిటి వారి సందేశం తంది పొసదా అనివార్యమటోర ఈటలు కొట్టలు దాచి ఇది తలొకరు తలొక స్త్రీని తీసుకుపోతున్నారు సరిపోయింది సరసం చెంప మీద పొట్టబోతే చేరదీసి ముద్దు పెట్టుకోవడం బాగుంది దీనిపై పిడుగుద్దులకు బదులు నడువుపై చకిలిగింతలా బాగు బాగు ఇంకెక్కడ తీరాలేదు గుసగుసలాడి మందహాసం చేస్తూ కౌగిత చేర్చుకుంటున్నాడు ఆమెను ఎవరో రణచూరులంతా పాత భేదంతో ఇటువంటి చర్యల మీదనే ఉన్నారు బుద్ధల చెప్పుడే కాని బుద్ధన చెప్పుడు లేనే లేదు కిలకిల్లలే కానీ రుసరుసలు లేవు మందహాసాలే కానీ అర్థహాసాలు లేవు కౌగులింపులే కానీ కలియప్పుడు లేవు సౌక్య భారవసమే కానీ సమర సమావేశమే లేదు గురించి వీరు వారిని అడగాలేదు వారు చెప్పాలేదు కక్కింపులే కానీ గడబిడలేవు ఆగండి ఆగండి ఇంతకీ యోగిని ఆయుధాధారం తలుపు ఎందుకు తీయలేదు రావాలి శాస్త్రి అతను సరిగి తప్ప అంతా చెప్పావు ఇంతకి యోగిని బయటికి వచ్చిందా రాలేదా ఆమెను ఆ స్త్రీలంతా ఏం చేశారు చూతా చెప్పకపోతే నువ్వు వదులుస్తావా వినండి ఆ స్త్రీలంతా తలుపు కొట్టగా కొట్టగా లోపల గొళ్ళెం తీసి బయటకు యోగినేగా కాదు కాదు కానే కాదు ఇదిగో ఇప్పుడు మీకు కథంతా చెప్పిన నేను సాక్షి నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం మరి యోగిని నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆ అడవాళ్ళు నేను అడగలేదా యోగిని లేదు భోగిని లేదు ఉన్నది నేనే అదే వారికి చెప్పాను మిమ్మల్ని మోసపుచ్చడానికి నేనే వీరి ప్రోత్సాహంతో యోగి నేను అయ్యాను రాత్రి నేను అసలు ఇక్కడ క్షణించలేదు నేను యోగిని వేషంలో ఉపన్యాసం పూర్తి చేశాక ఈ జనంతో వెళ్ళిపోయి మళ్ళీ పురుషులతో వచ్చి నాకు తగిన అతివను ఎంచుకుని ఇదిగో ఈ ఆయుధాగారంలో ప్రవేశించాను అని చెప్పేసరికి ఆడవాళ్ళంతా గలగల నవ్వేశారు ఇంతకి ఇంత కథ ఇంత చమత్కారంగా ఇవాళ నువ్వు ఎగరు పెట్టడంలో నీ ఆంతర్యం ఏమిటో కూడా చెప్పు ఏముంది ఆడవారి కోపంలో ఏముంది మగవారి మీద ఇష్టం కొండంత నేరం మిండు పగిందంత అన్యధాజా పరిణమించిందనుకో నీకు తెలియందే ఉంది తప్పు హిమాలయ పర్వతం అంత అవుతుంది స్త్రీ స్వాతంత్రం నాటికు విన్నారు మూలం కీర్తిశేషులు పానువంటి లక్ష్మీ గారు రేడియో అనుసరణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ నిర్వహణ శ్రీ పాండురంగా సహకారం శ్రీ కెవీ నరసింహారావు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది